ఆ దశ విధమైనటువంటి ఇంద్రియాల చేత ప్రేరేపించబడిన వాడెవడో ఆ దశకంఠుడు వాడు మనం కూడా ఆ దశ ఇంద్రియాల చేత ప్రేరేపించబడుతున్నాం వాడు ఎక్కడికి పోయాడు ఇప్పుడు రామాయణ కాలం మనలోనే ఉన్నాడు వాడు పోయాడు ఎక్కడ వాడు పోలేదు నేటి కాలంలో దశ విధ ఇంద్రియాలతో ప్రేరేపించబడినటువంటి దశకంఠులు బోడుమని కనబడుతున్నారు వీళ్ళు చేయని దుష్కార్యములు ఆ కార్యములు సరే వీళ్ళందరినీ ఏదో శిక్షించడానికి ఏదో వేసేయడానికి ఏదో రకరకాల చట్టాలు రాసుకున్నాం మనం కూడా పోలీసుల రూపంలో రావణాసురం వేసేయడానికి రామచంద్రమూర్తిని తయారు చేసుకున్నాం సరే ఏదో కలికాలంలో ఇలా రాసుకున్నాం మనం అది త్రేతాయుగ కాలంలో వాళ్ళలా రాసుకున్నాం సరే ఏదైతే ఏం ఏతవాత మనం ఏమైనా ఇప్పుడు ఈ దశేంద్రియాలు దశకంఠుని సరే ఒక పోగొట్టి శీతం తెచ్చుకున్నాడండి మళ్ళీ వచ్చారు కదా అయోధ్యకు వచ్చిన తర్వాత ఆవిడలో ఇంకా వనాలు చూడాలి అనే కోరిక ఎందుకు మిగిలిపోయింది అసలే ఆ వనాలు చూడాలన్న తగాదాతో రకరకాల తగాదాలు తెచ్చుకుంటాయి మిగిలిపోయిందే మిగిలిపోలేదా చూడండి అంతకాలం దరిదాపు ఆ వాళ్ళు కాలం చేశారనుకుంటున్నారు పదహారు వేల సంవత్సరాల పాటు బతికేరు వాళ్ళు పదహారు సంవత్సరాల పాటు రాజ్యపాలన చేస్తే శ్రీరామచంద్రమూర్తి అంతకాలం నగరంలోనే ఉంది కదా మళ్ళా ఆవిడికి చివరిలో కోరిక కలిగింది వనాలను చూడాలి మళ్ళా వనాలు చూడాలనేటప్పటికి డైరెక్ట్గా రామచంద్రమూర్తిని అడగవచ్చుగా ఆవిడసారి అడగలే ఆవిడలో ఆవిడే అనుకుంటూ ఉంది ఈ అనుకుంటూ ఉన్నది కాస్త ప్రకృతి తీర్చేసింది ఎలా తీర్చేసింది వాడెవడికో చాకలి వాడికి ఈవిడి మీద రకరకాలైన అవాకులు చవాకులు పేలేటటువంటి సందర్భాన్ని సృష్టించింది ఆయన ఏం చేశాడు సీతాపరిత్యావి ఏం చేశాడు ఆయన ఒకడు మాటి మాటికి నేను వదిలేసాబు అంటుంటాడు ఆ రామచంద్రమూర్తి ఆయనకి వదిలేయడం చాలా ఈజీ ఎందుకని యోగవాసిష్టం విన్నాడు కదా నేను ఆత్మస్వరూపుడు అని తెలుసుకున్నాడు ఆయన కాబట్టి ఆయనకి ఇప్పుడు పట్టుకున్నా ఒకటే వదిలేసినా ఒకటే ఆయన రాజ్యపాలన చేసిన ఆయన ఆత్మారాముడే సీతాపరిత్యాగం చేసినా ఆత్మ ఆయన ఆత్మ స్థితికి ఏం తేడా లేదు సరే మళ్ళా వదిలేసే అన్నాడు ఈ వదిలేసే అంటే మళ్ళీ ఇక శాశ్వతంగా వదిలేసాడు అంటే అర్థం ఏంటి కాలంలో ఆవిడ అవతారాన్ని చాలించే సమయం వచ్చేసింది ఆ శరీర త్యాగం చేసే సమయం వచ్చేసింది వచ్చేసినప్పుడు ప్రకృతి ఏ సంస్కారాన్ని వాడింది ఇప్పుడు మళ్ళా ఆ వనవాసాలు చూడాలనే ఆ వాడేసి చూడండి రామాయణాన్ని గమనిస్తే ఆత్మ రాముడైన వాడేమో సహజంగా గ్రహించడు శరీర త్యాగం చేశాడు అదే ఆత్మారామ స్థితి కలగనటువంటి వాళ్ళు అనేక మంది కనబడతారు మీకు రామాయణంలో వాళ్ళందరూ కూడా ప్రకృతి యొక్క సంస్కార ప్రేరణ వాసనా బల ప్రేరణ ద్వారా శరీర త్యాగం చేసిన సందర్భాలు కనబడుతుంట మరి సుగ్రీవుడు వాలి వాళ్ళు కూడా అన్నదములే రావణ కుంభకర్ణ విభీషణులు వాళ్ళు అన్నదమ్ములే రా రా రా భరత శత్రుఘ్నులు కూడా అన్నదములే మరి అందరు అందరూ ఒకలాగా ఉన్నారా లేరు వారి వారి ఆంతరిక ప్రపంచాలు వేరే వారి వారి బాహ్య ప్రపంచాలు వేరే వారి వారి జీవన విధానాలు వేరే అందరూ మళ్ళా మానవోపాధి కలిగి ఉండాలి ఇలా రామాయణంలో అనేక పాత్రలు కనబడతాయి చూడండి జాగ్రత్తగా గమనిస్తే బ్రహ్మజ్ఞానం కలిగిన వశిష్ఠుడు ఒకడే అందరికీ విశిష్టుగా కనబడుతున్నాడు అందరికీ గురువుగా కనబడుతున్నాడు మరి మానవులు ఇప్పుడు ఎవరిని అనుసరించాలి వాసిష్ట సాంప్రదాయాన్ని అనుసరించాలి అది యోగ వాసిష్టమే కానీ జ్ఞానవాసిష్టమే కాని బృహద్వాసిష్టమే కాని శిష్టాచార సాంప్రదాయమైనటువంటి సనాతన ధర్మంతో బోధించబడే బ్రహ్మజ్ఞానమే అందరికీ శిరోధార్యము విద్యయా అమృతమశ్రుతే యా విద్య సా విముక్త అటువంటి బ్రహ్మజ్ఞానము ఆత్మ విచారణ ద్వారానే సిద్ధమవుతుంది కాబట్టి అటువంటి దాన్ని మనం అందిపుచ్చుకోవాలి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిణమద్య ర్ణస్ ఓర్ణమాదాయర్ణమెవసి ఓ త శాంతి శాంతి శాంతి హరి శ్రీ గు హరిహి నారాయణ నారాయణ